మీకు రెండు దృష్టాంతాలు చెప్పారు ఇగ్రిమెజ్ వెళ్ళేటట్ డిజైన్ టూరిజం కలిగేటట్ డిజైన్ అన్ని డిజైన్స్ పోతాయి తర్వాత మనకి కడుపు నుండా భోజనం కావాలి అనే డిజైన్ ఉన్నారు దేహధారణకుంటే ఎందుకో తెలుసున్నాను ఎవడో హళ్ళు చక్కగా కడుపునుండ భోజనం చేసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు కనపడుతూనే ఎంజాయ్ చేస్తే మనం ఎంజాయ్ చేసే ఎంజాయ్మెంట్ వేరే వాళ్ళైతే ఇట్ ఈజ్ అవర్ ఓన్ మరైతే ఇంకా మీరు భోజనం మానేచ్చు కదండి మానేచ్చు లేంటే విషయమేం కాదు కానీ దేహం అనేది ఒకటి నిలబడాలి కదా దేహాన్ని నాశనం చేయకూడదు అది ఒక ఇన్స్ట్రుమెంట్ మనకు అప్పచెప్పిన ఇన్స్ట్రుమెంట్ మనం మళ్ళీ భద్రంగా దాన్ని యూజ్ చేసి మనం యూజ్ చేసేసి తర్వాత దాని తర్వాత దాన్ని విద్యపెట్టి అవసరం పోవాలి తప్ప అది యూజ్ఫుల్గా ఉన్నప్పుడు విద్య పెట్టడానికి కాబట్టి దానికి ఏదో తిండి పారేస్తా సో ఈ విధంగా కామన అనేది చెరిగిపోతుంది మీరు పరికట్టుకుని నీకు కామంలో ఉండద్దు ఇంకే పైన కామంలో ఏం పెట్టుకోవద్దు అని ఒక మ్యాండేటు మీరు ఆ మ్యాండేట్ని అనుభవానికి తెచ్చుకోవటం సో అలా ఏముండదు ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఉంటారు ఈ నలభై రోజులు నేను ఏ కోరికలు పెట్టుకోను ఏది ఇది తినాలది తినాలని ఇచ్చ పెట్టుకోను ఏ సుఖాన్ని కోరుకోను అని వాళ్ళు ఇప్పుడు వ్రతం కింద పెట్టుకుంటాడు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు డౌన్ వర్డ్ క్యాల్కులేషన్ నేను ఒక యంత క్లాస్కి వెళ్ళాను ముందుగా అడ్డేసి వెళ్ళాను ఆ క్లాస్లో కూర్చున్నాను ఎవరో ఎలా పెద్ద అని ఎవరో చెప్తున్నాను ఆ బోర్డు మీద బోర్డు మీద ఏదో శ్రీ గణేశ్వర మహా ఎవరో నమస్కారాలు మీరు రాసి పెట్టే ఎవరో శ్లోకాలో మీరు రాశారు బోర్డు ఉంటే ఈ సంస్కృతం వచ్చిన ఏదో శ్లోకం హోటల్ రాసి పెడతారు అక్కడ ఓకే నెంబర్ ఉంది థర్టీ నెంబర్ ఏదో నెంబర్ అయిపో నేను అక్కడే ఉన్నా ముందు మళ్ళీ వెళ్ళా థర్టీ ఎయిట్ నాకు డౌట్ వచ్చింది ఏదో డౌన్ బోర్డ్ నెంబర్ అయి ఉంటుంది ఎందుకంటే నెంబర్ అడిగా అంటే ఈ వేదాంత అధ్యయనం అన్నది ముప్పై రోజుల్లో పూర్తి అయిపోతుంది అక్కడికి క్లోజ్ అని కాబట్టి సో ది పాయింట్ ఈజ్ ఆ ముప్పై తొమ్మిది రోజులు మేము ఇంకే మిగతా చోట్ల ఎక్కడ చెల్లర తీరుగుళ్ళు అది పెట్టుకోకుండా పాఠాలు పెంటాము ఇంకా ఆ తర్వాత ఏం చేస్తాం ఇంకా తర్వాత ఇంకా వేదాంతం కాదు ఇంక వెళ్ళి అలాగా ఈ అయ్యప్ప భక్తులు నలభై అని పెట్టుకుని నలభై అని కూడా మీద రాస్తున్నాం వచ్చి ముప్పై అలా వచ్చి ఒకటి మొన్నటి జీరో రాసేందుకు వీడు ఉండడు అక్కడ హీ జన్స్లీయర్ డూయింగ్ మెనీ మెనీ థింగ్స్ అలా ఉంటాయి ఇట్స్ నాట్ లైక్ దాట్ దీంట్లో మ్యాండేట్ ఏమీ లేదు మీ స్వరూపమే స్వూపముందే కామన అనేది ఎస్ అన్ని ప్రభక్తకా అనాప్తకామం యథ జాగరితస్థాయా దేవదత్ అప్పుడప్పుడు సింపుగా ఉన్నట్టు అనిపించినా కొన్ని సందేహం కాదు ఇక్కడ పిల్లలు దీనికి భిన్నంగా అంటే పైన చెప్పిన ఆప్తకామానికి భిన్నంగా ఓకే పరిచ్ఛిన్నం వ్యక్తికి అంటే అల్పమైన వ్యక్తికి తాను దేహము అని పరిచ్ఛిన్నంగా జ్ఞానంలో ఉండే వ్యక్తి ఉంటాడు భోగ్య విషయము తనకంటే భిన్నముగా విడిపోయి ఉండును అదే కదా వ్యక్తి అన్యత్వేన ప్రవిభక్త కామ కామ అంటే కోరిక కాదు కోరబడే వస్తువు కామ్యత ఇది కామ కోరబడే విషయం అంటే భోగ్య విషయం భోగ్య తాను ఇక్కడ ఉంటాడు భోగ్య విషయము తనకంటే భిన్నంగా తనకంటే విడిపోయి తనకు దూరంగా ఉంటుంది అది సమస్య ఎప్పుడైతే భోగ్య విషయము తనకంటే భిన్నంగా విడిపోయి ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి ఆప్తకాండు కాదు ఎందుకంటే కానులన్నీ బయట ఉంటుంటే తనకెంటే దూరంగా ఉంటే వీడు అప్తకాముడు ఎలా ఉంటాడు వీడు అనాప్తకాముడుగానే ఉండిపోతాడు తదు అనాప్తకామం భవతి సో వాడు అప్తకాముడు కాడు ఆ అవస్థ ఆప్తకామము అని చెప్పే అవస్థ అపదు ఇక లైక్ లైక్ వాట్ దేవదత్తుడు అనేవ ఉన్నాడు వాడి రూపం ఏంటి ఆప్తకామహా అనే రూపమా అనాప్తకామహా అనే రూపమా అనాప్తకామహ అనే రూపమే దాన్ని జాగ్రత్త వ్యవస్థ ఉండాలి దేవదత్తుడు సుబ్బయ్య మొదలైన వ్యక్తులే ఈ స్థితికి దృష్టాన వాళ్ళు ఆప్తకాములుగా నిజంగా కనపడరు అనాప్తకాములుగానే ఉంటారు ఎందుకంటే సర్వాత్మభావం అనేది వాళ్ళు ఎదువు నటు ఇదంత కుతి ప్ర విభజ్యతే ఈ రూపం ఇక్కడ రూపం రూపం ఆప్తకామం రూపం అనాప్తకామం రూపం ఈ రూపము అంటే ఈ ఆత్మ యొక్క ఈ స్వరూపము ఏదైతే కలదో ఇది దేని నుండి విడిపోయి ఉండదు సర్వమును తన నిండే కలిగి ఉంటుంది దేనికంటే భిన్నముగా సపరేట్గా ఉండదు అత తదాప్తకామం భవతి సో ఆ సర్వాత్మభావమనే ఆత్మ యొక్క రూపము ఆప్తకామమనే రూపము ఆప్తకామ రూపము అవే సరిపడిందండి అది మంచి అది యథా జాగ్రత్తవస్థాయా లేవదత్తాది రూపం మీరు జాగ్రత్త అవస్థలో అందరూ అజ్ఞానులుగానే ఉన్నప్పుడు దేవదత్తులు వేరు సుబర్ణ వేరు మల్లయ్య వేరు ఎవరి వాళ్ళు అందరికీ ఏవేవో కోరికలు ఉంటాయి ఈ కోరికలు నా కోరిక వాడు తీర్చేదని వీడు తీర్చలేదని రాగము ద్వేషము ఇవన్నీ కూడా అనాప్తకామం రూపం ఆత్మన అనాప్తకామం రూపం అజ్ఞానం వల్ల అలా కాకుండా ఆప్తకామం రూపం ఆత్మస్వరూపాన్ని ఒక రూపము యథార్థమైన రూపము ఆప్తకామం ఓకే రూపం అనేదానికి విశేషణాలు ఇవన్నీ అంతకుముందు మీరు మంత్రంలో తద్వా అస్థ్యైతదతి ఛంద అపహత పాత్మాభయ రూపం అని ఉంది కదా రూపం అస్థ్య రూపం ఈ యొక్క రూపము ఎటువంటి రూపము ఆప్తకామం రూపం తర్వాత మంత్రం ఇంకా ఆ రూపాన్ని చెప్తున్నారు ఆత్మకామం అకామం రూపం శోకాంతరం ఆ జ్ఞానము కలిగినటప్పుడు ఆత్మ యొక్క ఏ రూపము కలదో ఆ రూపము ఏ విధంగా మనకు అనుభవానికి వస్తుంది అంటే ఆత్మకామం చూసినాను అక ఆత్మకామం అనే అది ఆ రూపాన్ని ఆత్మకామం అండ్ దెన్ అకామం ఏమండి నా నేను కోరదగ్గది ఏదీ లేదు ఏవి ఏవి కోరదగ్గరియో అవన్నీ నేను పొందియే ఉన్నాను అన్నాడనుకోండి అంటే ఇప్పుడు వీడి కోరిక ఆ కామన అనే ఫోకస్ బాహ్య వస్తువుల నుండి వెనుక లాగబడి అంటే ఉపసంహరించబడి దేని మీద ప్రసరించిందనమాట తన స్వరూపం మీద ప్రసరించింది కాబట్టి ఏమైపోయింది భోగ్య విషయముల కామన అనే రూపం పోయి ఆత్మకామ ఆత్మకామం తన స్వరూపముందు మాత్రమే ద రే ఆఫ్ డిజైర్ ద రే ఆఫ్ డిజైర్ ఆ డిజైర్ అనే కిరణము స్వరూపం ముందు మాత్రమే ప్రసరించి ఉన్నది ఆత్మకామం కాబట్టి ఏది ఆత్మకామము అది ఆత్మకామము అంటే అర్థం ఏమిటి అకామము ఆ రూపం ఆత్మస్ ఆత్మరూపం అటు జ్ఞానమునందు ఆత్మ యొక్క రూపం ఇలా ఉంటుందండి అజ్ఞానంలో ఆత్మ యొక్క రూపం ఎలా ఉంటుంది అనాప్తం పరిచ్ఛిన్నంగా ఉంటాడు కూడా వారి కోరికలన్నీ చేరలేదు ఇంకా తీరాల్సిన కోరికలు మిగిలియే ఉన్నాయి అందుకనే ఈ కర్మలు చేసుకునే వాళ్ళని చూస్తే మీరు వాళ్ళని టచ్ చేస్తే మనం వాళ్ళని నిందిస్తున్నామని మీరు అనుకోదు మీరు వాళ్ళని టచ్ చేసి స్త్రీ వారి కడుపు నిండా కోరికలే అన్ని కోరికలేవైనా ఈ తీర్థయాత్ర వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఎన్నో కోరికలు ఉంటాయి ఇంకా ఈ తీర్ ఈ తీర్థం చూడలేదు ఆ భరతుని దేవాలయాన్ని దర్శించాలని కోరిక రాముణ్ణి చూడడం అయింది లక్ష్మణ్ణి చూసేయడం లేదో నాకు తెలీదు భరతుడు నన్ను సలహాలు చేయడం అంటే నేను చెప్పిన హృషికేశులు వెళ్ళమాయా అక్కడ భరతుడి దేవాలయం నువ్వు ఏమైనా కైలాసం వెళ్ళక్కర్లేదు లేకపోతే చైనా వెళ్ళక్కర్లేదు హృషికేశులు వెళ్ళి అక్కడ భరతుడి దేవాలయం ఉంది రామ్ ధూలా దగ్గర ఉంది లక్ష్మణ ధూలా కాకుండా ఇంకా పైన రామ్ధూలానికి పోతే అక్కడ అక్కడ ఎవరినైనా అడగాలి మీరు చిన్న దేవాలయం అనుకుంటుంది అక్కడ భరతుడి విగ్రహం భరతుడు అంటే మీ మేమత్తి కొడుకు మేనమావ కొడుకు అలా లేవు ఉండదు మీరు వెళ్ళుకుతూ హో భరతుడు ఇదిగో అని మీరేం గుర్తుపట్టి లేవు ఉండదు అక్కడ ఏం గుర్తుపడతారు అని ఆయన కూడా ఓ విగ్రహం ఇది భరతుడు అని రాస్తూ ఓహో అలాగా మీరు ఇప్పుడు మేడం టస్కడర్ అనే అక్కడ మైనపు బొమ్మలు ఉంటాయి అక్కడికి వెళ్తే ఇదిగో మోడీ గారి బొమ్మ ఇదిగో మార్గర ఛాచర్ బొమ్మ అని అలా తెలుస్తూ ఉంటుంది అలాగే అయ్యో భరతులు ఉండో ఆయన అలాగే వస్తుందనుకుంటున్నారా ఏమీ భరతుడు మీరు ఎప్పుడైనా మీట్ అయ్యి ఆయన ఫోటో పెట్టి ఉందా ఏమి అయితే అక్కడ విగ్రహం ఒకటి ఉంటుంది ఓ పూజారు ఉంటాడు ఇది రావడం దీకో భరత్ దీకోడు చూసి ఆ పళ్ళలో ఒక పది రూపాయలు వేసి ఆ హారతిది కాకూడదే అది సంగతి ఈ తీర్థయాత్ర వాళ్ళకి ఆ కోరికలు తేరడం అంటుంది ఏముండదు టూరిస్ట్ వాళ్ళకి కోరికలు తేరడం అనేది ఉంటుందా భోగములు ఉంటాయి భోగముల వెంట పడిపోయి వాళ్ళకి ఆ భోగముల యొక్క కోరిక ఎప్పటికైనా తీరిపోయే ఇంకా కోరిక లేవు అనే పరిస్థితి వస్తుందనుకుంటున్నారా మీరు అలాగే స్వర్గాది లోకములను పొందాలనే కోరికలు కూడా అలాగే ఉంటాయి అంచేతనే ఈ కోరికలు గల వాళ్ళు ఎలా ఉంటారంటే కోరికలు ఉండడంలో తప్పేమో నేను పెట్టుకుంటారు తప్ప నేను అన్నా మీ కోరికలు మీరు పెట్టుకోండి అయితే కానీ ధర్మాన్ని మాత్రం వైలేట్ చేయొద్దు అది అదొక్కటి మీరు భద్రం చూసుకోండి భద్రం అదర్వైజ్ జలభద్రం అదర్వైజ్ ఏడు వేడి కావద్దు ధర్మం వైలేట్ చేయకుండా కోరికలు తీసుకోండి కానీ ధర్మబద్ధంగా కోరికలు తీసుకుని వాడిని చూసినా కూడా ఆత్మస్వరూపం యొక్క సూచన అక్కడా గలవాడికి అయ్యో వేడు బంధంలో ఉన్నాడని తెలుస్తూనే ఎందుకంటే ఆత్మస్వరూపము ఆప్తాము సో దీని మీద అవుతారికమన్యస్మాత్ వస్త్వంతరాత్ నవిభజ్యతే ఆహోస్ ఆత్మా తద్వస్త్వంతరం చిత్రమైన ప్రశ్న ఇక్కడ ప్రణాళిక బృహదార్మిక భాషలో ఉన్న ప్రణాళిక అంతా కూడా చాలా విలక్షణంగా అంటే మిగతా ఉపనిషద్ రాష్ట్రీయాల కంటే కొంచెం జటిలంగా ఉంటుంది అంటే మీరు అనవచ్చు మాకేం జటిలంగా కనపట్లేదు అవును మేడం మీకేమో అంత తయారు చేసి పెట్టారు కాబట్టి నాకేం డౌట్ వచ్చేసింది అట్లా ఈ వాక్యం జవాబు కానీ అందుకోసం నేను ఇక్కడ తెలుగు పెట్టుకున్నాను తెలుగుది పెట్టుకోవచ్చు లేకపోతే ఆనందగిరి ఇలాంటిలో పెట్టుకోవాలి తెలుగుది రెడీమేడ్ ఉంది కదా ఇప్పుడు ఆత్మ సర్వాత్మభావము అని మీరు అన్నారు తర్వాత ఆప్తకామం రూపం అని మీరు అంటున్నారు కదా మీ అభిప్రాయమేమి అంటే ఆత్మ యొక్క రూపము తనకంటే భిన్నమైన మరి యొక్క వస్తువు నుండి విడిగా లేదనియా లేక ఆత్మయే ఆ నిర్యోగ వస్తువా జటిలంగా ఉంటుందని మీకు మనం చేశాను కదా ఇప్పుడు సర్పము కంటే భిన్నముగా రజ్జువు కంటే భిన్నముగా సర్పము లేదు అనియా లేక రజ్జువే ఆ సర్పము అనియా కానీ ఇలాగంటే ఒక మతల ము మెలిక పెట్టచ్చు మెలిక పెట్టడం ఉండాలి అంటే దాంట్లోనే మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఏదో లేవనెత్తరా లేవనెత్తి దాంట్లోనే ఏదో కొంతమంది చిన్న ద్వైతాన్ని ప్రవేశపెట్టారు ఇప్పుడు ఆత్మకంటే భిన్నమైన వస్తువు మరొకటి ఉండాలి ఉంటే దాని మీద కోరిక పుడుతుంది అది నాకు కావాలి అని కోరిక పుడుతుంది ఇప్పుడు ఆప్త కాముడు లేదు ఎందుకంటే ఆత్మ కంటే భిన్నమైన మరి వస్తువు లేదు అని మీరు చెప్పాడు అంటే దాని మీద అడుగుతున్నాడు అంటే భిన్నమైన వస్తువు ఉంది కానీ ఆత్మ దాంతో కలిసిపోయింది కాబట్టి అధ్యతనం ఇంకా కోరిక పుట్టదు అని మీ అభిప్రాయమా లేదా అసలు మరొక వస్తువు అనేది ఏది లేదు అదంతా ఆత్మయే ఉన్నది మరి వస్తువు అనేది ఏది లేనే లేదు అనియా ఏమిటి అసలు ఇప్పుడు మీరు డబ్బు కావాలని కోరుకున్నారు చేత చూస్తే ఆ డబ్బు ఆత్మయే అందుకోసం డబ్బు మీద కోరిక తీరిపోయిందా అలా వచ్చు కదా అంటే డబ్బు సత్యము వీడ వీడు ఆత్మ ఆ డబ్బుని వ్యాపించేసి కాబట్టి ఇంకా కోరిక లేదు బిల్ గేట్స్ గారికి డబ్బు మీద కోరిక లేదు ఎందుకంటే ఆ ఆయన వ్యాపించేసి తన స్వంతం చేసి కూర్చున్నాడు కోరిక లేదు అలాగే లేకపోతే అసలు ఉన్నది ఆత్మయే డబ్బు అనేది అసలు ఏది లేనే లేదు అనియా ఏమిటి అసలు ఇష్యూ ఏమిటి అని ఒక మళ్ళీ ఒక ప్రశ్నని లేవనెప్పారు ఇప్పుడు చూడండి కిం అన్యస్మాత్ వస్తువంతరా తన అంటే మరి ఒక వస్తువు కంటే భిన్నంగా ఈ ఆత్మ లేదు అనియా ఏమండి లేక అహోస్తువు ఆత్మ ఏవ తద్వస్తువు అంటారం అంటే ఆ వస్తువు కంటే విడిపోయి ఈ ఆత్మ లేదు అనియా లేక ఆ వస్తువు ఆత్మయే అనియా అంటే ఏంటి ఏ వస్తువుని కోరే అవకాశం ఉన్నదో ఆ వస్తువుతో ఆత్మ కలిసిపోయే ఉన్నది కనుక కోరిక లేదు అని మీరు చెప్పదుకున్నారా లేక ఏ వస్తువుని కోరే సందర్భమో ఆ వస్తువు ఆత్మ కంటే భిన్నంగా లేనే లేదు అది ఆత్మయే అందువల్ల కోరిక లేదు అని ఎరు చెప్పుకున్నారా అంటే భేద సహిష్ణు అభేద అనియా లేక అభేదమేనా ఒక అభేదం ఉంటుంది అది ఎటువంటి అభేదమో తెలుసునా భేదాన్ని అట్టిగెట్టుకునే అభేదం భేదాన్ని సహిస్తూ ఉండేటువంటి అభేదం అన లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అభేదమేనా భేద సహిష్ణు అభేదం ఏమండి ఇప్పుడు చెత్త కొమ్మ కాయ అన్నప్పుడు ఏది చెత్త అదే కాయ చెట్టుకి కాయకి తేడా లేదు చెట్టున చెట్టు మీద ఉందా కాయే చెత్తు చెతే కాయ కొమ్మ కొన్ని కాయద్దులైన కొమ్మ చెట్టు కొమ్మ కేడాయి ఉంది అలా చెట్టే కొమ్మ కొమ్మే చెట్టు అభేదం కానీ అది ఎటువంటి అభేదము అభేదం మీరు చెప్తున్నప్పుడు కూడా భేదాన్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు భేద సహిష్ణు అభేద సో ఇప్పుడు నేను నా కొడుకు ఒక్కటే అని చెప్పాడనుకోండి అంటే అర్థమేమిటి అది అభేదమే ఎటువంటి భేదము భేద సహిష్ణుహేద భేదాన్ని సహిస్తూ ఉండే భేదం అంటే ఏమిటి మా వాళ్ళు డబ్బు ఇచ్చేస్తే నేను ఇచ్చేసినట్టే నేను ఇస్తే మాకు మా అబ్బాయి ఇచ్చినట్టే అని అలా అభిప్రాయం భేదంలో కూడా భేదం ఉంటుంది అలాగే కోరవడే వస్తువుకి ఆత్మకి అటువంటి భేద సహిష్ణుహ భేదమా లేకపోతే 100% పర్సెంట్ అభేదమైన అటువంటి వస్తువు అసలు వేరే ఆత్మ కంటే భిన్నంగా ఇది లేదనియేనా అని ఒక మేమాంసన పదాన్ని లేవనెత్తారు అత ఆహా ఇటువంటి శంకలు ఏవో వస్తూ కాబట్టి ఏం చెప్తున్నారో దానికి సమాధానం ఎక్కడ తెలుస్తున్నాండి నాణ్యదస్తి ఆత్మన సమస్యలు వెళ్ళిపోయి ఆత్మన అంటే పంచిమే షష్ఠి కాదు ఆత్మన ఆత్మ కంటే అన్యత ఇతరము లేదేది లేదు అది నేను ఇంకా ఎవరైనా ఉంటే ఆత్మకంటే భిన్నముగా ఆత్మకి భిన్నముగా అయ్యకూడదు ఆత్మకి అయితే షష్ఠి అయి కూర్చుంటుంది అలా షష్ఠి అనకూడదు నేను ఒకసారి షష్ఠి అన్నట్టుగా భిన్నముగా అంటే చూడలేదే ఆత్మకు భిన్నముగా అనకు ఆత్మకంటే భిన్నముగా నాకు పెద్ద పులికి పెద్ద పులి అంటే భయం పెద్ద పులికి భయం అనకూడదు సంస్కృతంలో అనుకూడదు తెలుగులో అంటే ఉంటాయి తెలుగులో ఆలోచించినా సంస్కృతంలో ఆలోచించే తెలుగులో ఆలోచిస్తాను అదొక లక్షణం పెద్ద పులి బాగా భయం తెలుగు తెలుగు సంస్కృతం చదవని తెలుగు వాడు అలా పెద్ద పులి అంటే భయం లేదునా పెద్ద పులికి నేను భయపడాను అని చెప్తాను షక్ష్టి పెడతాను తెలుగులో శక్తి పెడతారు మేము పెట్టం అలా మేము మాట్లాడేమంటే తెలుగులో మాట్లాడినా పెద్ద పులి వలన భయపు లేదు అని ఎవరైనా మీరు ఆ వలన అన్నాడంటే మీరు సంస్కృతంలో ఉన్నవాడు మీరు పట్టేయ ఎందుకంటే భయం వచ్చినప్పుడు పంచమీని పక్షిని కావాలి భేత్రార్థనా భయ అని పాళిని మహర్షి ఒక పుస్తకాన్ని చెప్పాడు దాన్ని కొద్దిగా అపాదాల సంవత్సరం వేశా కానీ అప్పుడు అలాగే పంచాలి మంచిది ఇంతకెందుకు చెప్పానంటే ఆత్మనహారగానే సత్యం అనుకోండి నేను అంటే విభక్తి జ్ఞానం ఉన్నవాడిని మాకు నేను చెప్తున్నాను విభక్తి జ్ఞానమే లేదనుకోవాలి మీరు మహాపుణ్యాత్ములు మీరు బ్లెస్డ్ మీకు అది సత్య అయినా మీకు అభ్యంతరం లేదు అయినా అభ్యంతరం ఏదైనా కష్టమేం లేదు మీకు అది ఒకలాగే ఉంటాయి కాబట్టి అలాగే ఆత్మకంటే మరి ఒక వస్తువు లేనే లేదు కాబట్టి ఇది భేద సహిష్ణు అభేదం కాదు అభేదమే కథం అదేలాగండి యథ అందువలన అనగా ఆత్మకామమకామం రూపం శోకాంతరం ఈ రూపమున్నది చూసారా ఏ రూపము తద్వా అస్యితీంద అపహత ఆత్మా అభయపు రూపం ఆ రూపం అది ఎటువంటి రూపమో తెలిసిన ఆత్మకామం ఆత్మా కామా ఎస్మిన్ రూపే ఆ రూపమునందు ఆత్మ యొక్క రూపము అతిఛంద అపహత పాత్మ అభయం రూపం ఆ రూపమునందు మలన్నీ ఆత్మయే అది సముద్రంలో అన్ని నదులు సముద్రమే అలాగే కామాహ ఆత్మ దీన్ని గీతలో శ్రీకృష్ణుడు చాలా ప్రాక్టికల్గా చెప్పాడు కోరికని మూడు కేటగిరీలు చేశాడు కోరిక మూడు రకాలు ఏమిటో గతి తృప్తి గీతలోనే ఉంది ఇంకెక్కడా లేదు చేతనే గీత వెరీ స్పెషల్ ఉపనిషత్తులలో గంభీరంగా ఉన్న వాటిని సరళంగా చెప్పేటువంటి పుస్తకం సో రతి అంటే తెలుసునా ఇంకొక వ్యక్తి యొక్క ప్రజెన్స్లో మీకు కలిగే హ్యాపీగా ఎలా ఉంటారు జనులు నా భా నా ప్రియురాలు అంటాడు ప్రియురాలు ఉన్నప్పుడు విడి హ్యాపీ ఫ్రీయురాలు లేకపోతే అన్హ్యాపీ ప్రియురాలు అని మొదలు అప్పట్లో ఇలాంటివి వస్తూ ఉంటాయి పేపర్లలోనూ అక్కడ విరాట్ కోహ్లీ అని ఒక క్రికెటర్ ఒకతను ఉన్నాడు అతని త్రివిరాలు ఒక ఆమె ఉన్నది ఆమె పేరు అనుష్ఠ ఆమె పేరు ఆమె సినిమా నటి అనుకుంటాను సో ఈ ఆధునిక కాలంలో సినిమా నటులు ఎవరో మనకి ఐడియా ఉండదు మనకి తెలిసిన సినిమా నటులందరూ కూడా ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు వాళ్ళందరూ స్వర్గానికి మనమే నిధులు ఉన్నాం ఎప్పుడో మనకు కూడా పోతే అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్ అవుతుంది అప్పుడు ఆ చాప్టర్ క్లోజ్ అవుతుంది సో నాకెవడో ఊరి నుంచి ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది ఫోన్ చేసేదో పాత స్మృతులు గత స్మృతుల గురించి అడిగిపోతే నేను చెప్పాను నువ్వు ఏ ఎవరిని ప్రయత్నం చేస్తున్నావో వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఒక్కడనే నిధులు ఉన్నాను అండ్ ది లాస్ట్ లింక్ కాబట్టి నువ్వు అడిగే అడిగే సేవ చేశారు ఆ రకంగా మనకి తెలుసున్న సినిమాలకి అంటే ఇప్పుడు వాళ్ళు ఉండరు ఇప్పుడంతా కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చారు ఫస్ట్ ఈ ఆ అమ్మాయి ఆడియన్స్ లో ఉంటుంది వీడు ఆట సెంచరీ కొట్టేసి నిన్ను వెంటనే మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి చూసావాడి సెంచరీ కొట్టాను అని చెప్పి నిన్న ఈ క్రికెట్ బోర్డు వాళ్ళు అలా చేయకూడదో లేదా రూల్స్ వ్యతిరేకమో వాటిని ఇచ్చారు దాన్ని ధర్టీ అంటారు అంటే తను సెంచరీ చేసేదనే ఆ గొప్ప విషయాన్ని తన ఫ్రీదాల ముందు ప్రకటించి ఆవిడ అయినా కూడా చుసేవా నా సంగతి ఏంటంటే చుసావాన ఆవిడ ఆవిడ రావాలి ఆ కంపెనీ ఉన్నట్లయితే ఆమె సన్నిధి వీడికి అత్యంత ప్రీతికరం దీన్ని ధర్టీ అంటారు తర్వాత వివాహం చేసుకున్న తర్వాత కూడా కొద్ది రోజుల వరకు ఈ రతి ఉంటుంది ఆ తర్వాత ఆ రతికి ఆ భార్య స్థానంలో పిల్లవాడి ఎక్కువ సంతానం కలిగిందనుకోండి అప్పుడు ఈ భర్త భార్య కలిసి పిల్లవాడి రతిని కలిసి కలిగి ఉంటాడు వాళ్ళ మధ్యగా కొంత రతి నిధులు ఉండొచ్చు కాక పిల్లవాడి ఆ బాగా వయస్కొచ్చి మరి రిటైర్ అయిపోయి పెద్దవాళ్ళు ఏమో ఓల్డేజ్ హోమ్లో ఇంకా రతి అంతా పిల్లల మీదే ఉంది పిల్లలు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు ఈ రోజులో ఒకసారి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారంటే ఇంకా రతి వీడి మనసులో రతి కొత్త కొత్త లాంటితో తప్ప వాళ్ళు అక్కడి నుంచి రెస్పాన్స్ ఏ ఉండడం రెస్పోర్ట్స్ ఇస్తారు సపోజ్ ఆ రతి యొక్క ఫోకస్ మీరు బాహ్యం కాకుండా ఆత్మ మీద పెట్టేస్తున్నారు అప్పుడు వాళ్ళకు పేరు పెట్టడం సూచిస్తుంది ఎస్వాత్మరేవస్య ఎవడైతే ఆత్మరతీయో కాబట్టి వాడు రతి ఇప్పుడు ఎక్కడున్నాయి సో వాడు ఏమంటాడు నా ప్రియురాలు ఎవరు నేనే అత్మయే నా ప్రియురాలు రామస్వామి రామకే శనివారం మహి బాడు షాపు మహి ఆనందక నిధానము నన్ను నేనే ప్రేమిస్తున్నాను నా ప్రియుడు నేనే ఆత్మయే నా ప్రియుడు అనే విధంగా అనేవాడు రెడ్డి ఇక తృప్తి తృప్తి అంటే తిండికి సంబంధించింది మనిషి జీవితంలో తిండికి ప్రధాన పాత్ర ఉంటుంది మీరు గమనించే అది చిన్నప్పటి నుంచి ప్రారంభమయ్యి పెద్ద వయసు వచ్చినా కూడా నాకు అది తినాలి ఉంది ఉంటాయి అక్కడ పోయే ముందు నాకు వీడికి ఏం అని కూడా ఇంట్లో అంటే కోడి ముందు కూడా ఇంకెలాగో కూడా బదిలీ బట్టకట్టలేదు ఇంకా పక్షి అది ఏమక్కర్లేదు వాడు ఏం కావాల్సింది అది పెట్టేసి ఏంటో కూడా అంట అంటే వాడు అంటాడు నాకేమో అరటికాయ ఉల్లిపాయ వేపుడు కావాలి అంటారు అలాంటి స్పెషల్ ఒకటి కావాలి కోరత అదొక స్పెషల్ ఐటమ్ అరటికాయ ఉల్లిపాయ కలిపి వైద్యులు ఉల్లిపాయ చంద్రుడు వాడు ఒక జీవితకాలం ఉల్లిపాయ మీద కోరికలు చంపుకుని అలా పడున్నాడు ఇంకెప్పుడు పోతున్నాడు స్వర్గానికి అప్పుడు అప్పుడు ఒక ఇంటి ఉల్లిపాయ జీవో గురించి స్నా లేదు సంధ్య లేదు అగ్గి హోటల్ లేదు ఏమీ లేదు కాబట్టి ఉల్లిపాయ తినచ్చు కనుక అడ్డిపయ అడ్డిగా ఉల్లిపాయలు బాగా వేయించి దోరగా వేయించి వేడి వేడి అందరిలో కలిసి పెట్టేసేయండి వీడు ఏమైపోతుంది ఏమైపోయినా పర్వాలేదు అది తిండి మీద కోరిక ఆఖరి క్షణం వరకు ఉంటుంది యు టేక్ కేర్ ఇటువంటిదే అని ఇటువల్ బాధలేదు అయితే మీరు కనుక ఆత్మతృప్త్యమాన ఆత్మవైపు పెట్టేస్తున్నారనుకోండి మీరు తిండి మీద కొరిగిపోతుంది ఇది ఉంటే ఏదో ఆ టైంకి ఏది జరుగుతాయి అది కడుపుకి రకాలు మండే కడుపుకి కాలే మూడిదం ఏదో కాలే కడుపుకి మండే బూడిదనో ఏదో అలాగా ఏదో సంస్థ గ్రంబ్ అంట ఇంగ్లీష్లో పికప్ సమ్ గ్రబ్ అయిపోయి ఏదో హెడ్డు తిన్నాం శాండ్వి శాండ్విచ్ ఏంటా ఉంది అది ఒక్కటే ఉందో సరే పడదు అదే నెల వేసుకుంటాం శాండ్విచ్ శాండ్విచ్ అంటే ఏంటి గోహూ పిండిని చపాతీ చపాతీ పిండి కాల్చడం కూడా పడదు అది కాల్సడు కూడా కాల్సడు చపాతీ చపాతీ చేసినట్టుగా చేసి ఎండ పెట్టిన చపాతీలాగా ఉంటుంది కాల్చిన చపాతీలో ఉండదు దాని లోపల ఈ కుకుంభం వాడికి దొరికే లోకుము కుంభ కుంభం అంటే ఈ దోసకాయ ముక్కలు రెండు టొమాటో ముక్కలు అవి రెండే పెడతాడు ఎందుకంటే వాడి కరీ ఎక్కువ టొమాటో ముక్కలు నాలుగు ఉల్లిపాయ ముక్కలు పచ్చివి ఇంత పేస్ట్ ఏదో పెడతాడు అది రుచి దానికి రుచి పచ్చివి పేస్ట్ అవన్నీ పెట్టి దాన్ని ర్యాప్ చేస్తాడు దాని పేరు ఏదో ర్యాప్ చేసేట దానికి ర్యాపర్ అని పేరు ఇంకేం చేస్తారు మీరు దాని పేరే ఎలా ఉంది రేపర్ వాళ్ళు ఎవరో అడిగాను దీ వాంట్ వన్ బాట్ రేపర్ అది చాలా రేపర్ అడిగాడు స్వామీజీకి ఇంకో రేపర్ కావాలనుకోండి ఉంది దాంట్లో ఏం ఉండదు తెలియాలి షికాగోలో నాకు కలిసి ఏదో ఏదో ఏదో కాన్ఫిడెన్స్కి వెళ్ళారు ఏదో పేపర్ ప్రజెంటేషన్లో లేదు వెజిటేరియన్ ఫుడ్ తింటాము అంటే ఒక రేపడు పట్టుకొచ్చాడు ఒక రేపటి తినేప్పటికే మన చెట్టు అంతా అయిపోయింది దాన్ని తినేప్పటికే మనం వంపుకి వెళ్తారంటే ఇంకేం ఇంకో రేపటి తింటాం కానీ మళ్ళీ పోసరు ఏదో ఒకటి నింది రేపరు శాండ్విచ్ అన్నము సున్నము ఏదో ఒకటి తినేసి కూర్చో అంటే కోరిక పోతుంది ఆత్మనిష్ట కలవాలైతే ఎన్ని మీద కోరు ఇంకా మూడవది తుష్టి అంటే వస్తువులను పరిగ్రహణం చేసుకుంటూ పోవాలి ఇది కావాలి అది కావాలి అని ఏవో కోరికలు అలా ఉంటూనే ఉంటాయి వస్తువులు అలా ఉంటారు రేపు యమహంహరాజు గారు పట్టుకుపోతానన్నా ఈవేళ వీళ్ళు ఏదో ఆదరించుకుంటూనే ఉంటారు వీరింటి బాగున్నారు ఇంటి రెండు ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు ఉండాలని కోరిక రెండు కార్లు ఉన్నాయనుకోండి ఇంకో కారు ఉండాలని కోరిక లేకపోతే సోఫా ఉందనుకోండి ఈ సోఫా తీసేసి ఇంకో సోఫా ఉండాలని కోరిక చైర్లు ఇంకో చైర్ ఉండాలని ఏదో కోరిక సౌండ్ డిజైన్ అంటే అలా అలా ఉంటూనే ఉంటాయి అవి ఎంతవరకు అలా ఉంటాయంటే ప్రాణం పోయే వరకు ఉంటాయి కానీ ఆత్మన్యవత సంతుష్ట అదే సంగతి ఆత్మకామహ అంటారు వాడి రూపము దానికి పేరు రూపం నపుకమైన కనుక ఆత్మకామం రూపం ఆత్మ ఏమాహి రూపా సకలములైన కోలగడ్డ వస్తువులు ఆత్మ ఆత్మయే అయి ఉన్నాయి మరి విడిపోయినట్టు కనపడతాయంటే అజ్ఞానం చేత అన్యత్ర గ్రవిభక్త ఇవా అన్యత్రైన కామ్యమానా ఇప్పుడు నిద్రపోతున్నాడనుకోండి వీడికైతే కోరబడే వస్తువులన్నీ ఎక్కడున్నాయి ఆత్మీయంగా ఉన్నాయి నిద్ర లేచాడు జ్ఞాని జీవన్ముక్తుడు కాదు అజ్ఞాని అప్పుడు వీడికి జాగ్రత్త అవస్థ రెండిట్లో కూడా వీడికైతే కోలబడి వస్తువులన్నీ ఎక్కడ ఉంటాయి వీడి నుండి విడిపోయి వీడికైతే భిన్నంగా ఉంటాయి అంచేతనే నిద్రలో ఏ కామములు ఉండవు ఎందుకంటే ఏమిటేమిటి వీడు కోరుకోవాలో అవన్నీ వీడి స్వరూపంలో విలీనమైపోయి ఉన్నాయి జాగ్రత్త స్వప్నంలో ఏందో అజ్ఞానం చేత విడిపోయి ఉన్నాయనకూడదు విడిపోయి ఉన్నాయా అన్నట్లుగా రవిభక్త ఇలా విడిపోయి ఉన్నట్లుగా ఉంటాయి సో ఆత్మ కారణం ఏ రూపమున్నదైతే ఆత్మయే కోరబడేవో కోరబడేవో బహువచనం ఎందుకంటే ఆత్మ ఏవో కామాహా వేస్తుంది అన్ని కోరికలు కూడా కోరదలేవి అన్నీ కూడా ఆత్మయే ఇతరులు అవస్థల ఎందు అనగా జాగ్రత్త స్వప్నముల కోరబడేవి భిన్నముగా ఉన్నవా అన్నట్లు ఉండిటకే అటులనే కోరబడుము వీడు ఈ జాగ్రత్త అవస్థలో పోరబడేది తనకంటే భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది అది అని కాబట్టి వీడు ఏం చేస్తాడంటే నాకిది లేదు నాకు లోతు అది నాకంటే భిన్నముగా ఉన్నది అని దాన్ని కోరుకుంటాడు అలా నీ కోరికలు నడుస్తూ ఉంటాడు తస్య ఆత్మా అన్యత్ర ప్రత్యుపస్థాపక హేతో అవిద్యా అభావాత్ ఆత్మకామం నిద్రపోయేవాడికి కోరబడేవి అన్నీ కూడా ఆత్మయే జీవన్ముక్తులకు కోరదగినవి అన్నీ కూడా ఆత్మయే ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక అజ్ఞానం ఉన్నాడు వాడు నడుస్తూ ఉంటాడు వాడికి కాదు మీద కోరిక ఉన్నది నాకు కాదు కావాలి అని కోరుతూ ఇంకో జీవన్ముక్తులు ఆయనకి కారు కావాలి అనే కోరిక కలగనే కలగ ఎవరైపోయింది ఈ కోరిక ఈ కామంగా ఏమైపోయింది ఆయన స్వరూపంలో అంతర్గతం అయిపోయింది అలా సంథింగ్ లైక్ దాట్ ఈ హోటమ్ వర్క్ కావాలి కారు అనేది మీ మానసిక కల్పనే తప్ప వాస్తవంగా ఈ నీడే సమ్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర రాదు ఈ నీడ్ మీకు నాది ఇలాగ ఇలాగ భోగం భోగం ఉన్న కొన్ని స్థానము అనే విధంగా కారు అక్కర్లేదు ఇంకొక ట్రాన్స్పోర్టేషన్ కావాలి ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు అక్కర్లా దేహానికి కావాలి అని ఆ లెవెల్లో మీరు ఆలోచించారనుకోండి ఇప్పుడు కారు ఉన్నా పర్వాలేదు లేపు ఉన్నా పర్వాలేదు కారు కావాలనే కోరి లేకుండగానే మీకు రోడ్డు గడిచిపోతుంది అనుకోండి కారు కావాలనే కోరిక మీకు కలుగుతుందా కలగ ఇంట్లో వాళ్ళకి కలిగినప్పుడు ఏం చేయాలి వాళ్ళ కొడుకు తీర్చేసేయాలి ఇంట్లో వాళ్ళ కలిగినప్పుడు ఆత్మకామం ఆకామం అనుకోవడం వాళ్ళ కోరిక వాళ్ళకి సర్వర్ కలిగినప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళకి తీర్చేయాలి వాళ్ళకి కారు కొనుక్కుని డబ్బులు ఇచ్చేయడం ఇచ్చేస్తే మీకు రెండు ప్రయోజనాలు ఒకటి వాళ్ళ యొక్క ఉండదు రెండు ఈ మూట కట్టిన డబ్బులు చూసారా ఇది ఇది ఇచ్చేస్తే మీకు చేయలేదు ఎంత లాభం అవుతుంది ఇంకప్పుడు ఏమి చూస్తుంది ఆత్మని చూస్తుంది ఓహో దట్ ఇస్ గ్రేట్ మరి కామలో అవన్నీ ఆత్మ ఏమే ఆత్మ కామం ఎస్టి ఆత్మ ఏవ కామా ఎస్టి ఆ రూపం ఎటువంటిదంటే కోరదగ్గవన్నీ కూడా ఆత్మయే అయి ఉన్నాయి ఓకే ఎందుకో తెలుస్తున్నా ఏమంటే అలా ఎలా అయిందంటే అన్యత్ర ప్రత్యుపస్థాపక హేతువు అవిద్య తను కోరదంతది తనకంటే భిన్నంగా బయట ఉన్నాయి అని మీకు కనపడి ఇట్లా చేసేది ఏమిటది అన్యత్ర ప్రత్యుపస్థాపక హేతువు అవిద్య ఇప్పుడు మీకు కాదు ఉందనుకోండి కాదు ఉంటే ఏమవుతుంది సంతోషంగా ఉంటుంది ఆ సంతోషం ఆత్మయే కంటే భిన్నమా ఆత్మయే కాబట్టి ఆ సంతోషమైన కారు లేకుండా మీరు మీ దగ్గర అనుకోండి అప్పుడు కారు మీలో ఉన్నట్లే అయింది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండా కామనల యొక్క తత్వాన్ని భయం తత్వాన్ని అర్థం చేసుకుని వాడికి దూరంగా ఉంటూ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి అని శంకరుడు చెప్తే మనవాడు అభిమానేసి శంకరాచార్య విగ్రహం పెట్టి నేను నలభై తొమ్మిది లక్షల సార్లు నూట ఎనిమిది సార్లు పూర్తి చేశాను దానివల్ల కోరికలు అన్నీ చేస్తాయి లేకపోతే శంకరాచార్య విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే కోరికలు ఇలా మొదలు పెట్టాను దిస్ ఈజ్ హౌ దే అయిడ్ వాట్ ఎస్ డౌన్ ఫాల్ వెరీ అన్ఫార్చునెట్ ఈ భక్ష్యాలు జరిగితే అసలు నీకు శంకరుడు యొక్క హృదయం బయటపడుతుంది అప్పుడు శంకరాచార్యుల పేరుతో మనవాళ్ళు చేసే పనులు కానీ శంకరాచార్యుల గురించి మీరు చెప్పే కథలు కానీ సందర్భరహితములు అని స్పష్టం ఆయన ఎలా మాట్లాడుతున్నాడు ఆత్మకామం సరపడిందంటే ఇంకా అకామం అత ఏవ అకామం ఏ తద్పం ఈ రూపము మనం ఏ రూపాన్ని గురించి మాట్లాడుతున్నాము నిద్రావస్థలను వేసుకోము లేదా జీవన్ముక్త అవస్థలను మీ స్వరూపము ఇప్పుడు కూడా అదే మీ స్వరూపము దాని గురించి మాట్లాడుతున్నాం ఆ ఫారం ఎలా ఉంటుందంటే అకామం ఫారం అకామం రూపం ఆ రూపము అకామము అత్తకామం దేని ఫోర్ ఆత్మకామం దేని ఫోర్ అకామం కోరదగినవన్నీ నీళ్ళు ఉంటే ఇంకా కోర దగ్గర ఏం మిగులుతుందండి కోరిక ఏం మిగులుతుంది ఏం మిగులుతుంది ఇప్పుడు అన్ని పంచభూతాలే అయినా వాడిని పట్టుకుని అలా నేను అలాసకా మూసుకుపోతాను రాని అన్నారనుకోండి అదే అలాసకాని నాకు పర్టికులర్ ఇంట్రెస్ట్ లేదు ఎందుకని పంచభూతాలేనండి పోయిన పద్యభూతాలే చూడు అని రా ఆ పంచభూతాలు కూడా ఆత్మైన కలిపితం లేదు ఇంకేం అలాసక అలాసకాన్ని లేదు ఫలానా దేవాలయం వాళ్ళు వివరణ ఉంది రండి అంటే ఇంట్రెస్ట్ లేదండి అదే ఎందుకు ఇంట్రెస్ట్ లేదండి దేవుణ్ణి చూడాలని ఇంట్రెస్ట్ లేదంటే ఆ దేవుడు ఆత్మస్వరూపుడుగా మన ఇండే ఉన్నాడు ఆ ఆ రూపము అకామము ఎందుకంటే కామ్య విషయ అభావ కోనదగ్గ విషయములు మనకంటే సపరేట్గా ఎక్కకుండా ఉంటే కోరికలు అటువంటి విషయములేవు కనుక ఇక శోకాంతరం అని మిగిలిన ఉన్నది శోకాంతరం శోక క్షత్రం శోక శూన్యండి ఆ రూపము శోకాంతరము కాబట్టి ఒక శ్లోకానికి ఇంకో శ్లోకానికి మధ్యలో మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఒక అమ్మగారు ఏడుస్తున్నారు ఏడేడుస్తున్నారంటేదో మమ్మల్ని ముఖం చేడుస్తున్నారు నేను అన్నాను ఒకప్పు మంచి వారి కాఫీ కానీ అలవాటు వారికి ఒక ఫస్ట్ క్లాస్ కాఫీ మంచి ఫిల్టర్ కాఫీ తయారు చేసి మంచి కాఫీ తీసుకురాలి చలాకపోయిన యూస్లెస్ కాఫీ పట్టుకొస్తే ఆ దుఃఖం మరింత పెరుగుతుంది మంచి ఫస్ట్ క్లాస్ ఫిల్టర్ కాఫీ తీసుకురండి అని తీసుకొచ్చారు వాళ్ళకి వాళ్ళ చేసి తాగి పెంచండి ఆ కాఫీ తాగే వరకు ఆ శోకం పక్కన ఉంది సో కాఫీ తాగిన తర్వాత థ్యాంక్స్ కూడా అప్పుడు మళ్ళీ శోకం ప్రారంభమైంది ఈ మధ్యలో మీ రూపం మీ స్వరూపంలో ఆ మధ్యలో అది యథాత్మైన ఆర్థిక శోకాంతరం అది అంటే శోక్రం అంటే శోకానికి శోకానికి మధ్యలో ఇప్పుడు నేను అడుగు ప్రశ్న చూద్దాం ఇప్పుడు మీ పూజ స్వామీజీ డోనట్ డోనట్స్ డోనట్ కి నాలుగు వందల ఉంటాయి మీ జనరల్ నాలెడ్జ్కి వస్తుంది డోనట్ కి ఫోర్ హండ్రెడ్ ఉంటాయి డోనట్ ఫోల్స్ ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి జీరో క్యాలరీస్ కదా అంటే ఒకడు ఏం చేసేటంటే ఆ హోల్సెల్ కొనుక్కు తెలిసింది తిట్టు పిచ్చు కేవలం తిట్టు కూర్చుంటే ఇంత లావాలి ఎదుట ఇంతలాగైపోయాడంటే నాకు అర్థం కావట్లేదండి నేను హోల్సేల్ తిన్నా తప్ప ఎప్పుడు డోరట్ నోట్లో పెట్టుకోలేను హోల్ అంటే జీరో క్యాలరీ ఇచ్చి కనిపిసి తిన్నాను అయినా కూడా ఎలా తయారయ్యాను మీకు అర్థమైంది సిచ్యువేషన్ డోరట్ హోల్ ఉంటుంది ఆ హోల్ మనం తెలుగులో సాంతం గారెల పిల్ల వంట చెయ్యి నా వంతు సహాయం నేను చేస్తాను అని ఒక అమ్మగారు అన్నారు అంటే సరే అంతా రెడీ చేసినా ఏం సహాయం చేస్తారంటే మీరు అలా తయారు చేసినప్పుడు నేను వేలు పెట్టి కింది చేస్తూ ఉంటాను అని వారి సహాయం అని ఇప్పుడు గారికి డోనట్ అంటే గాలి డోనట్కి హోల్కి ఎన్ని చేయలేదు ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఏముండవు జీరో క్యాలరీస్ ఉంటాయి ఆ రకంగా ఒక శ్లోకానికి ఇంకో శోకానికి మధ్యలో ఆత్మస్వరూపంలో ఎన్ని శోకాలు ఉంటాయి ఏముండదు శోకాంతరం శోక చింతరం అంతరం అంటే చిల్లు గారే చిల్లు లాగా వీడి రూపం ఎలా ఉంటుందంటే శోకము యొక్క చిల్లు చిల్లులో ఏముంటుంది గాలి ఎంత గారే ఉంటుంది చిల్లులో ఏం ఉండదండి శోక శూన్యమిచ్చేకతో శోకము లేని రూపము శోక మధ్యమితి వా ఇప్పుడు ఈ అంతరం అయ్యడానికి శూన్యం అని ఒక అర్థము మధ్యము అని ఇంకో అర్థము మధ్యము అంటే శోక మధ్యం ఒక శోకానికి ఇంకో శోకానికి మధ్యలో ఉండే రూపము అని నేర్చుకోవచ్చు అంటే శోకశూన్యమే అయింది సర్వతా అశోకం మీరు ఎలా చెప్పినా ఇది శోక శోక ఛిద్రముని ఛిద్రశ అంతరాకి ఛిద్రమని చెప్పినా శూన్యమని చెప్పినా మీరు ఎలా ఒకటే అయింది ఏమైంది అశోకం ఏతద్రూపం శోకమజిటో ఈ రూపము శోకము లేని శోకం అనేది అశోక్యాలు మాస్సు చాహా అని శ్రీకృష్ణుడి గీతలో నేను నేను కాపాడుతాను నువ్వు మాసు చాహా శోచించవద్దు కాబట్టి శోకం అనేది లేని రూపము ఆత్మకామ కామదు రూపడం శోకాంతరం ఓం కో నమ ధని పోమి నమ్మి ధని పోమి నమ్మిద